జై గురుదత్త యోగవాసిష్టం నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం ఏడవ భాగం శ్రోతలకు విజ్ఞప్తి పూజ్యశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి గారి యోగవాసిష్ట ప్రవచనాల్లోని ఈ భాగం శ్రీ దర్భా శాస్త్రి గారి కంఠస్వరంలో వశిష్ఠుడు శ్రీరామచంద్రుడితో రామా ఇప్పుడు త్రేతాయుగం చివరికి వచ్చేస్తోంది కదా మరో యుగం దాటి ద్వాపర యుగం వచ్చేసరికి శ్రీ మహావిష్ణువు రెండు రూపాలలో భూమి మీదకి దిగి రాబోతున్నాడు వాటిలో మొదటిది పరిపూర్ణంగా విష్ణు అంశతో కూడిన శ్రీకృష్ణ శరీరం ఇది వసుదేవుడు అనే యదువంశ రాజు ద్వారా జన్మించబోతున్నది ఇక రెండవ శరీరం కొంత దేవేంద్ర అంశతో కలిసి అర్జునుడు అనే పేరుతో పాండురాజు అనే కురువంశరాజు ద్వారా జన్మించబోతోంది వీరిలో అర్జునుడి యొక్క అన్నగా యమధర్మరాజు యొక్క అంశ అవతరించబోతున్నది వీళ్లకు పెదతండ్రి కుమారుడు దుర్యోధనుడు అనేవాడు పుట్టబోతున్నాడు వారికి వీరికి రాజ్య విషయంలో అభిప్రాయ భేదాలు కలిగి పద్దెనిమిది అక్షౌహిణీల సేనతో మహా యుద్ధం ఒకటి జరగబోతోంది ఆ యుద్ధ ప్రారంభంలో విష్ణువు యొక్క రెండవ శరీరమైన అర్జునుడిలో సామాన్య మానవ స్వభావం ప్రవేశించి అది ధర్మభావన చేత ఉదీప్తమై యుద్ధం వల్ల కలుగబోయే జీవహింసను తెలుసుకొని స్వజన వ్యామోహంతో అతను దుఃఖంలో పడతాడు అప్పుడు కృష్ణ శరీరంలో పరిపూర్ణ జ్ఞానాత్మకుడై ఉన్న శ్రీ మహావిష్ణువు ఆ యుద్ధరంగంలోనే తత్వబోధ చేశాడు భగవానుడు అర్జునుడితో సంకల్పాలను విడిచిపెట్టేయి ఇక సత్యమైన ఏకాత్మ స్వరూపుడు అయిపో అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు సర్వూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని పస్యత్వం యోగయుక్త ఆత్మా సర్వత్రమదర్శన నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై మూడవ సర్గ శ్లోకం ఇది భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం సర్వపదార్థాలలోనూ సమానంగా ఉండే సామాన్యాంశం ఒకటి ఉంది అదే అధిష్టాన చైతన్యం ఆ సమానాంశం మీద దృష్టిని చెదరకుండా పెట్టుకున్నవాడే సమదర్శనుడు ఇలాంటి సమదర్శన ప్రక్రియ పేరే సమత్వం యోగ ఉచ్యతే భగవద్గీత శ్లోకం ఇట్టి యోగాన్ని మనస్సులో ధరించి అన్ని చోట్ల సమత్వాన్ని దర్శిస్తూ నేను అన్ని భూతాల్లోనూ అధిష్టాన చైతన్య రూపంగా ఉన్నానని అన్ని భూతాలు నాలో అధిష్టాన చైతన్య రూపంగా ఉన్నాయని అనుభవపూర్వకంగా గుర్తించు అని అన్నాడు ఇక్కడ మనం గమనించవలసిన ఒక విషయం ఉంది కొందరు కర్మల ఎందు నేర్పు కలిగి ఉండడమే యోగమని నిర్వచనం చెబుతూ దానికి ప్రమాణంగా యోగ కర్మసు కౌశలం అనే భగవద్గీత వాక్యాన్ని చూపిస్తున్నారు అది పొరపాటు ఎందుకంటే భగవద్గీతలో ద్వితీయ అధ్యాయంలో నలభై ఎనిమిదవ శ్లోకంలో సమత్వం యోగ ఉచ్యతే అంటూ సిద్ధ్య అసిద్ధులు ఎందు సమత్వాన్ని దర్శించడమే యోగము అని నిర్వచనం చేశారు ఆ తరువాత యాభైవ శ్లోకంలో యోగ కర్మసు కౌశలం అన్నారు యోగ శబ్దానికి నిర్వచనం పూర్వమే చెప్పారు కనుక మళ్ళీ ఆ నిర్వచనం చేయవలసిన పని లేదు ఇక్కడ కౌశలం అనే పదానికి నిర్వచనం చెబుతున్నారు స్వధర్మరూపమైన కర్మలను ఆచరించేటప్పుడు సమత్వబుద్ధి కలిగి ఉండడమే కౌశలం అంటే నేర్పు అని ఇక్కడ భగవానుడు నిర్వచనం చేస్తున్నాడు శ్రీశంకర భగవత్పాదుడు ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ తద్ధి కౌశలం సమత్వబుద్ధా వినివర్తన్ కర్మలు సహజంగా బంధాన్ని కలిగించే స్వభావం కలిగినవే అయినప్పటికీ సమత్వ బుద్ధితో వాటిని ఆచరిస్తే అవి వాటి స్వభావాన్ని వదిలిపెట్టి బంధాన్ని విడిపిస్తాయి కనుక కర్మలను ఆచరించడంలో నేర్పు అంటే ఇదే అని వివరించారు కనుక యోగం అనే పదానికి సమత్వం అని అర్థం చెప్పడమే సముచితంగా ఉంటుంది అసలు విషయంలోకి వెళదాం ఇలా సర్వభూతాలలోనూ అనుస్యుతంగా అంటే సామాన్య అంశగా ఉండే ఏకాత్మ స్వభావాన్ని ఎవడైతే చూడగలుగుతాడో వాడు సర్వధావర్తమానోపి నూయోభిజాయతే నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై మూడవ సరిగ్గా నలభై నాలుగవ శ్లోకం ఈ వాక్యం భగవద్గీతలో సార్లు వచ్చింది ఆరవ అధ్యాయంలో ముప్పై ఒకటవ శ్లోకంగా పదమూడవ అధ్యాయంలో ఇరవై శ్లోకంగా ఎలా వ్యవహరించినా సరే ఇక మళ్ళీ పుట్టడు అని సర్వత్ర అనే అనేదానికి తాత్పర్యం ఏమిటంటే అన్ని పదార్థాలు అనే చోట అన్ని కంటే ఒకటే అని అర్థం ఒకటే అంటే అది నీ ఆత్మ అని అర్థం మరి ఆత్మ అంటే ఏమిటి అది సత్తు కాదు అసత్తువు కాదు సత్ అంటే ఇక్కడ పృథివి జలము తేజస్సులు అనే మూర్త మూర్తభూతత్రయం అసత్ అంటే వాయు ఆకాశ అనే అమూర్త అమూర్తభూతయం ఈ రెండు రకాలలో ఏది కాదు ఆత్మ కానీ అది దేని రూపాన్ని పొందితే అది తనే అయిపోతుంది ముత్యపు చప్పే వెండి ముద్ద అయిపోయినట్లు అలాంటి ఆత్మ మాకెప్పుడు అనుభవంలోకి రాలేదే అని అనుకుంటావేమో అది పొరపాటు ముల్లోకాలలోనూ ఉండే జీవులు లోపల ఉంటూ నేను నేను అనే ప్రకాశాన్ని అనుభవ రూపకంగా చూపిస్తోందే అదే ఆత్మ భూమి మీద నీళ్లున్నాయి ఆవుల్లో పాలున్నాయి సముద్రంలో ఉప్పు చెరుకు రసంలో తీపి ఉంది ఇలాంటివన్నీ నాలుక చివర సరికి ఒక రసానుభవం కలుగుతుంది ఆ రసానుభవమే ఆత్మ కనుక ఆత్మ మనకి ఎవరికీ అనుభవంలోకి రాలేదే అనుకోవడానికి వీలు లేదు అంతేకాదు నాకిప్పుడు అనుభవం కలిగింది అనే జ్ఞానం కలిగినట్లే నాకు ఇప్పుడు అనుభవం తొలగిపోయింది అనే జ్ఞానం కూడా కలుగుతుంది లోపల సుసూక్ష్మైన ఆత్మ ఉండబట్టే ఈ అనుభవం కలుగుతుంది అయితే శరీరంలో ఈ ఆత్మ ఎక్కడ ఉంది అని అడుగుతావేమో పాలల్లో అంతటా నెయ్యి వ్యాపించి ఉన్నట్లుగా సమస్త పదార్థాలలోనూ అంతట అధిష్టానంగా వ్యాపించి ఉన్నది ఆత్మ తేజస్సు అనేది రత్నం అంత వ్యాపించి ఉండి బయటకు కూడా ప్రసరించినట్లుగా ఈ ఆత్మ దేహం అంతటా వ్యాపించి నేను ఉన్నాను అనే భావన రూపంలో బయటికి కూడా ప్రసరిస్తోంది రత్నంలో తేజస్సు ఉన్న రాయి తేజస్సు ఒకటి కావు అవి ఒకదానినొకటి అంటుకోవు దేహం ఆత్మ కూడా అంతే వేల వేల ఉన్నాయి వాటికి బయట లోపల ఆకాశం ఉంది అలాగే ఈ ముల్లోకాలలోని శరీరాలన్నిటికీ లోపల వెలుపులా కూడా ఆత్మే ఉంది పూసలన్నిటిలోనూ గుచ్చిన దారం కనిపించకుండా ఉన్నట్లుగా దేహాలన్నిటిలోనూ ఆత్మ అనే దారం సుసూక్ష్మంగా ఉంది దీనిని బట్టి ఏమి తేలుతోంది అంటే పరబ్రహ్మ దగ్గర నుండి గడ్డి పరకదాకా ఉండే పదార్థాలు అన్నిటిలోనూ సత్తాసామాన్య రూపంగా ఉండేదే ఆత్మ దానికి జన్మ అనేది లేనేలేదు అధిష్టాన స్వరూపంగా నిర్వికారంగా ఉండడం ఆ బ్రహ్మకు వాస్తవమైన స్థితి పూసలలో దారంలాగాను కాంతి లాగాను ఒక జీవ జీవస్థితి వ్యక్తం కావడం అనేది అధ్యస్త పదార్థ సాపేక్ష స్థితి అధ్యస్థ పదార్థాలంటే భ్రాంతి కల్పిత పదార్థాలు ఇలా ఆ రెండు రూపాలు దానివే కనుక చంపేది ఎక్కడుంది చచ్చిపోయేది ఎక్కడుంది జగత్తులో ఉండే సుభా శుభాశుభాలు కానీ సుఖ దుఃఖాలు కానీ దానికి ఎలా అంటుతాయి ఈ జగత్ పదార్థాలన్నీ అద్దంలో బొమ్మలాగా ఆత్మలో కొంతసేపు కనిపిస్తున్నాయి కొంతసేపు పోతున్నాయి మధ్యలో ఉండే అద్దానికి ఏమీ అంటదు సాక్షిలాగా నిశ్చలంగా ఉంటుంది అలాగే ఈ పదార్థాలన్నీ పుడుతూ గిడుతూ ఉంటే అద్దంలాంటి ఆత్మ మాత్రం ఉత్పత్తి వినాశాలు లేకుండా అలాగే ఉండిపోయింది ఈ సత్యాన్ని ఎవడైతే దర్శిస్తాడో వాడే నిజంగా చూసేవాడు ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఉంది ఇక్కడ వశిష్ఠ మహర్షి యహ పశ్యతి స ప అన్నడు అన్నాడు ఈ మాట భగవద్గీతలో సార్లు వచ్చింది ఐదవ అధ్యాయంలో ఐదవ శ్లోకంలోనూ పదమూడవ అధ్యాయంలో ఇరవై ఏడవ వచ్చింది ఇక భగవంతుడు అర్జునుడితో చెప్పిన మాటలోకి పెడితే ఆయన అంటున్నాడు అయితే అధిష్టాన చైతన్యమైన చిదంశం మాత్రమే నేనని అంటే పరమాత్మ అని దేహేంద్రియాది స్వరూపమైన జడాంశం నేను కాదని అంటే పరమాత్మ కాదని నేనే ఒకసారి అన్నాను అప్పుడు అలా అని ఇప్పుడు ఇలా అంటున్నానని సందేహిస్తావేమో అప్పుడు ఆ మాట ఎందుకు చెప్పానంటే కేవలం విభాగం చేసి చూపించడానికి చెప్పాను అద్దాల గది మధ్యలో ఒక కుండ పెట్టామనుకో మనం ఎటు చూసిన కుండ వెనక్కాల అద్దం అద్దం వెనకాల కుండ ఇలా వరుసగా కనిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు వీటిలో ఏది అసలు అద్దమో ఏది కొసరు అద్దమో ఏది అసలు కుండో ఏది కొసరుకుండో అయోమయం అయిపోతుంది ఎందుకంటే ప్రతి ఒక్క బింబానికి ప్రతిబింబంగా అక్కడ ప్రతిబింబ పరంపర ఏర్పడి ఉంది అలాంటప్పుడు విభాగం చేసి చూపించడం కోసం మూడవ ప్రతిబింబం దృష్టితో రెండవ ప్రతిబింబం సత్యమని మూడవ ప్రతిబింబం అసత్యమని అలాగే రెండవ ప్రతిబింబ దృష్టితో మొదటి ప్రతిబింబం సత్యం అని రెండవ ప్రతిబింబం మాత్రం అసత్యం ఒకటవ ప్రతిబింబం దృష్టితో చూస్తే అసలు బింబం మాత్రమే సత్యమని మిగిలిన ప్రతిబింబ పరంపర అంతా అసత్యమని వివరించవలసి వస్తోంది ఇక్కడ ఈ వివరణ ప్రక్రియలో కొంతసేపు రెండవ ప్రతిబింబాన్ని సత్యం అన్నాం కొంతసేపు మొదటి ప్రతిబింబాన్ని సత్యం అన్నాం చివరికి ఏ ప్రతిబింబము సత్యం కాదన్నాం ఇది మాట మార్చడం కాదు విభాగాన్ని చేస్తూ వివరించడం అంతే నేను చెప్పిన జడచైతన్యం విభాగం కూడా ఇలాంటిదే నిజమైన సత్యదృష్టితో చూసినప్పుడు సముద్రంలో నీటి కదలికల్లాగా ఈ సృష్టి ప్రళయాది వికారాలన్నీ నాలోనే జరుగుతున్నాయి కొండలన్నీ రాళ్లే చెట్లన్నీ చెక్కలే అలలు అన్నీ నీళ్లే అలాగే జగత్తులో కనిపించే పదార్థాలు అన్నీ నేనే పూర్వాధం యాభై మూడవ సర్గ అరవయవ శ్లోకం ఇందులో మొదటి భాగం ఈ సర్గలోని నలభై మూడవ శ్లోకంగా వచ్చింది భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకంగా వచ్చింది ఈ శ్లోకంలోని ఉత్తరార్థం యహ పశ్యతి అనే భాగం భగవద్గీతలో పదమూడవ అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకంగా వచ్చింది కనుక అన్ని భూతాలలోనూ నేనున్నానని అన్ని భూతాలు నాలో ఉన్నాయని అయినా సరే నేను కర్తను కానని ఎవడు చూస్తున్నాడో వాడే నిజంగా చూస్తున్నాడు ఓ అర్జున రకరకాల తరంగాలలో నీరే ఉంది రకరకాల ఆభరణాలలో బంగారమే ఉంది అలాగే రకరకాల జీవులలోనూ ఆత్మే ఉంది దీనినే వెనక్కు తిప్పు నీళ్లలోనే అలలు ఉన్నాయి బంగారంలోనే భూషణాలు ఉన్నాయి అలాగే పరమాత్మలోనే సర్వభూతాలు ఉన్నాయి ఆ రెంటికి భేదం ఏమాత్రము లేదు ఎందుకు ఈ విషయంలో ఊరికే మోహం పడుతున్నావు పూర్వపు పెద్దలంతా ఈ తత్వాన్ని విని అభయస్వరూపమైన బ్రహ్మను అనుభవించి హృదయంలో సమరసభావం కలిగి జీవన్ముక్తులై వ్యవహరించారు అలాంటి వారికి అవ్యయపథం అవలీలగా లభించింది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంది వశిష్ఠుడు బోధించిన భగవద్గీతలో ఇది రెండవ సర్గ ఇక మూడవ సర్గను భగవద్వాక్యంగానే ఆయన ప్రారంభిస్తున్నాడు భగవానుడు ఇలా అన్నాడు పూర్వార్ధం యాభై నాలుగవ సర్గ ఒకటవ శ్లోకం ఇది భగవద్గీతలో పదవ అధ్యాయంలో మొదటి శ్లోకంగా ఉంది ఓ మహాబాహు ఓ అర్జున నువ్వు ప్రేమతో శ్రద్ధతో వింటున్నావు కనుక నీ హితం కోరి ఒక ముఖ్యమైన మాట చెబుతా విను పూర్వపు పెద్దలు సమరసభావంతో ముక్తిని పొందారని చెప్పాను సమరసభావం అంటే ద్వంద్వాల నుంచి విముక్తిని పొందడమే ద్వంద్వ విముక్తి కలగాలంటే ఆ ద్వంద్వాలకు నీకు ఉన్న సంబంధం ఏమిటి ఆ సంబంధం ఎలా కలిగింది देशन चुंटे आ संबंधा वदली अने विषया अंदकूंतुक विनो मात्रास्पर्शा ही कुन्ते शीतोष्ण सुख दुखदा आगम पाई नो निक्षस्वभारत నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై నాలుగవ సరిగ్గా రెండవ శ్లోకం ఇది భగవద్గీతలో రెండవ అధ్యాయంలో పద్నాలుగవ శ్లోకంగా ఉంది ఎంత జ్ఞానం కలిగితే మటుకు సుఖదుఖాలు పోతాయా అని సందేహించవద్దు ఎందుకంటే లోకంలో సుఖ వియోగం వల్ల కలిగేది మోహం దుఃఖ సంయోగం వల్ల కలిగేది శోకం ఆయా పదార్థాల వల్ల మోహ శోకాలు కలగడం లోకంలో ఉండనే ఉన్నది కదా అని నువ్వు ఆలోచిస్తున్నావు అది పొరపాటు పదార్థాలు వేరు సుఖదు వేరు చెవి మొదలైన ఇంద్రియాలకు మాత్రలు అని పేరు శబ్దాది విషయాలకు స్పర్శలు అని పేరు ఈ రెండూ కలిసి జీవులకు సుఖదుఖాలను ఇస్తూ ఉంటాయి కానీ ఆ సుఖదును ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఇవ్వవు వేసవిలో చల్లని పదార్థం సుఖకరం అదే చల్లని పదార్థం చలికాలంలో దుఃఖప్రదం కనుక ఒక పదార్థం సుఖరూపమని కాని దుఃఖరూపమని కాని నిర్భయంగా చెప్పేందుకు వీలు లేదో అవి మారిపోతూ ఉంటాయి ఈ శీతోష్ణాలు కేవలం ఉదాహరణ మాత్రమే ఇవి మారుతూనే ఉంటాయి సుఖదుఖాల స్వరూపం మాత్రం మారదు కనుక అర్జున నువ్వు ఈ విషయాన్ని గ్రహించి మాత్రలు గాని గాని నియతాలు కావని వచ్చే వచ్చేపోయే స్వభావాలు కలవని అందువలనే అవి అనిత్యాలని అర్థం చేసుకో కనుకనే వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలను పట్టించుకోకు నీకు ప్రియకరమైన విషయాలు ఉంటే వాటిమీద విరక్తి పెంచుకో అలాగే నీకు అప్రియమైన పదార్థాలుంటే వాటిని సహించడం నేర్చుకో ఎందుకంటే ఆత్మ అద్వైయుడు పరిపూర్ణుడు ఆనంద స్వభావుడు అలాంటి లక్షణాలేవి మాత్రలకు గానీ స్పర్శలకు కానీ లేవు కనుకనే అవి అనాత్మ పదార్థాలు ఈ విషయాన్ని మరిచిపోకుండా ఉంటే ధనపుత్రాది ప్రియ పదార్థాలు కలిసినప్పుడు నేను వృద్ధి పొందానని అనుకోవడం కానీ వాటితో వియోగం వస్తే నేను తరిగిపోయానని అనుకోవడం కానీ సుఖదుఖాలు పొందడం కానీ ఎలా కుదురుతుంది కనుక ఓ అర్జున నువ్వు అలాంటి భ్రమలను చదించు పూర్వార్థం యాభై నాలుగవ సర్గవ శ్లోకం దీనిలో చివరి రెండు పాదాలు కొద్ది మార్పుతో భగవద్గీతలో రెండవ అధ్యాయంలో పదహేనవ శ్లోకంగా వచ్చాయి సమదుఃఖ సుఖ అనే పదం మాత్రం పన్నెండవ అధ్యాయంలో పదమూడవ శ్లోకంలోనూ పద్నాలుగవ అధ్యాయంలో ఇరవై నాలుగవ శ్లోకంలోనూ కూడా వచ్చింది ఎవడికైతే విషయాలు ఇంద్రియాలు సత్యాలనే ప్రతీతి ఉపశమించిపోతుందో ఎవడికైతే ఆ మాత్రాస్పర్శలు భ్రమలు మాత్రమే అనే జ్ఞానం కలుగుతుందో వాడే నిజమైన ధీరుడు ఎందుకంటే ధీ కలవాడే ధీరుడు ధీ అంటే తెలివి అటువంటి ధీరుడు సుఖదుఖాల పట్ల సమభావం కలిగి అమృతత్వానికి అర్హుడవుతున్నాడు ఓ అర్జున ఈ స్థితిని పొందడం పెద్ద కష్టమైన పనివి కాదు ఆత్మ ఒక్కటే సత్యమని తెలుసుకున్నాక అనాత్మ పదార్థాలకు ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది నాసతో విద్యో నాభావ విద్య నాస్తి సర్వహ నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై నాలుగవ సర్గ శ్లోకం ఇక్కడ గమనించవలసిన విషయం ఇందులో నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సత అనేది భగవద్గీతకు ప్రాణనాడి వంటి ఘట్టాలలో ఒకటి అక్కడ ఇది రెండవ అధ్యాయంలో పదహారవ శ్లోకంలో వస్తుంది భగవద్గీతలోని ఈ శ్లోకం సత్ అంటే ఏమిటి అసత్ అంటే ఏమిటి అనే నిర్వచనాలను ప్రదర్శించి ఈ రెంటికీ అంతరాన్ని గుర్తుపట్టడం తత్వవేత్తలకు మాత్రమే సాధ్యమవుతుందని అల్పులకు అది అందడం కష్టమని చెబుతోంది అలా చెప్పి సత్తు నిత్యమని అసత్తు అనిత్యమని బోధించి ఈ లెక్కన చూసుకుంటే దేహాలు అనిత్యాలని దేహి ఆత్మ నిత్యుడు శాశ్వతుడు అని కనుక నిర్భయంగా యుద్ధం చేయమని సమన్వయించుకుంటూ వెళ్ళింది భగవద్గీత వాసిష్ట భగవద్గీతలో ఈ శ్లోకం మరోసారి రాబోతోంది ఇక్కడ యోగవాసిష్ట శ్రీకృష్ణుడు ఇదే సిద్ధాంత వాక్యాన్ని స్వీకరించి సుఖదుఖాలు అనాత్మ పదార్థాలని అందువల్ల వాటికి అస్తిత్వమే లేదని సమన్వయించుకుంటూ ముందుకు సాగుతున్నాడు ఈ విషయాన్ని గమనించుకుంటూ ఇక మనం యోగవాసి శ్రీకృష్ణుడి వెంట వెడదాం శ్రీకృష్ణుడు అంటున్నాడు ఓ అర్జున సత్ పదార్థం అంటే ఏమిటి అసత్ పదార్థం అంటే ఏమిటి జాగ్రత్తగా ఆలోచించు నిజమైన ఉనికి సత్ పదార్థానికి భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఒక్క క్షణమైన లేకపోవడం అనేది లేదు త్రికాలబాధ్యంగా ఉండగలిగితేనే దానికి సత్ అని పేరు ఆది కాక మిగిలినదంతా అసత్తే అది కొంతసేపు ఉన్నట్లు కనిపిస్తుంది అలా కనిపించే సమయంలో కూడా దానికి ఉనికి లేనే లేదు కొన్ని కోట్ల సంవత్సరాలు ఉందండి మధ్యలో ఒక్క క్షణం లేదండి తర్వాత మళ్ళీ చాలా కోట్ల సంవత్సరాలు ఉందండి అన్నా సరే మధ్యలో ఒక్క క్షణం దానికి అస్తిత్వం లేదు కనుక మిగిలిన సమయంలో దానికి ఉన్నట్లు కనిపించే అస్తిత్వం భ్రాంతి మాత్రమే లేని దానికి నిజమైన ఉనికి ఉండనే ఉండదు ఇదే సిద్ధాంతం దీనిని కాదనాలని అనేకమంది అనేక విధాలుగా ప్రయత్నించారు కానీ ఏమీ ప్రయోజనం లేదు ఉన్నది ఎప్పుడు ఉంటుంది లేనిది ఎప్పుడు ఉండనే ఉండదు ఇది ఖాయం అందుకే సుఖదుఖాలనేవి లేనే లేవు వాటికి అస్తిత్వమీ లేదు అస్తిత్వం ఉన్నది ఒక్క పరమాత్మకు మాత్రమే నిజమైన ఉనికి లేకపోయినా ఉన్నట్లు కనిపించే ఈ సమస్త లోను వ్యాపించి ఉండి వాటికి తాత్కాలిక అస్తిత్వాన్ని ప్రసాదిస్తున్నవాడు ఆ పరమాత్మ కాబట్టి అర్జున ఈ ప్రపంచం సత్యం అనే ఆలోచన విడిచిపెట్టు ఆత్మ అసత్యం అనే ఆలోచన కూడా విడిచిపెట్టు ఈ రెంటికీ ముడిపెట్టే మనస్సును కూడా విడిచిపెట్టు అప్పుడు చిరాత్మ ఒక్కటే మిగిలి ఉంటుంది దానిలో నువ్వు సుస్థిరంగా ఉండిపోవు ఆత్మ సుఖాలతో సంతోషించేవాడు కాదు దుఃఖాలలో వాడిపోయేవాడు కదూ అతడు చైతన్య స్వరూపుడై శరీరంలో ఉంటూ కూడా దృశ్య పదార్థాలన్నింటికి సాక్షిగా ఉంటున్నాడు ఈ దేహాది దృశ్య పదార్థాల స్వరూపాలను పొందేది చిత్తమే అది జడం అది నశించిన ఆత్మకి ఏమీ లోటు రాదు అజ్ఞానం వల్ల తాడును చూస్తే పాము అనిపించి భయం కలిగింది ఈ భయం ఎలా పోతుంది అక్కడ ఉన్నది తాడు అని జ్ఞానం చేత పోతుంది అలాగే అజ్ఞానం వల్ల ఆత్మయందు దేహాదులు సుఖదుఖాలు అనే భ్రాంతులు కలిగే ఈ భ్రాంతులు పోవాలంటే ఆత్మజ్ఞానం ఒక్కటే మార్గం వేరే దారి లేదు కనుక ఓ అర్జున నువ్వు ఉత్పత్తి వినాశాలు లేనట్టి పరమాత్మను గురించి తెలుసుకో తదేకత్వాన్ని పొందు తద్భిన్నమైన ద్వైత పదార్థ సమూహాన్ని పరిత్యజించు లాభలాభాల విషయంలో సముడవై గుహలో బిగిసిపోయిన గాలి లాగా కదలిక లేని వాడివై మీదికొచ్చిపడిన ప్రస్తుత కర్మను ఆచరించు ఎత్కరోషిసిక ఋష్యసి కౌన్ేయా తదాత్మే అతి స్థిరోభవ నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై నాలుగవ సరిగ్గా ఇరవై రెండవ శ్లోకం దీంట్లో మొదటి భాగం భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై శ్లోకంలో వచ్చింది ఓ కౌంతేయ నువ్వు ఇప్పుడు ఏది చేస్తున్నావో ఏది తింటున్నావో ఏది హోమం చేస్తున్నావో ఏది దానం చేస్తున్నావో ఇక ముందు ఏమి చెయ్యబోతావో అవన్నీ స్వరూపాలే అనే నిశ్చయంలో స్థిరంగా ఉండు భగవద్గీతలో ఈ ఘట్టంలో నువ్వు చేసేవన్నీ నాకే సమర్పించు అన్నాడు పరమాత్మ ఇదే బ్రహ్మార్పణం అన్నాడు అక్కడితో ఆగలేదు దీనివల్ల నీకు కర్మసన్యాసయోగం లభించి దానివల్ల నీకు విముక్తి లభిస్తుంది అన్నాడు పై శ్లోకంలో యోగవాసిష్ఠ శ్రీకృష్ణుడు ఈ బ్రహ్మార్పణ సోపానాన్ని పక్కన పెట్టేసేసి తదాత్మేతి స్థిరోభవ నువ్వు చేసే పనులన్నీ ఆత్మస్వరూపాలే అంటూ సూటిగా సన్యాసోగంతో ముడి పెట్టేస్తున్నాడు కనుక ఇక్కడ సిద్ధాంత భేదం లేదని మధ్యలో కొన్ని మెట్లను సంగ్రహం చేయడం మాత్రం జరిగిందని గ్రహించి ముందుకు సాగుదాం భగవంతుడు అర్జునుడితో చెప్తున్నాడు జీవుడు లోపల తన్మయత్వంతో దేనిని భావన చేస్తాడు బయట దానినే పొందుతాడు ఇది ఖాయం కనుక నువ్వు సత్యమైన బ్రహ్మస్వరూపాన్ని పొందాలనుకుంటే లోపలి బ్రహ్మ సత్యాన్ని తన్మయంగా భావన చెయ్యే ఇలా భావన చేసి సిద్ధులేన బ్రహ్మజ్ఞులు కూడా స్వధర్మంగా వచ్చి మీద పనిని చేస్తూనే ఉంటారు కానీ అందరిలాగా లాభం కోసం చెయ్యరు లాభాలాభాలను వదిలేసి సర్వకామ పరిత్యాగమే పరమాధమని నిశ్చయించి పరబ్రహ్మ నిష్క్రియమని గ్రహించి కేవలం పైపైచేష్టలుగా కర్మలను ఆచరిస్తూ ఉంటారు యాభై నాలుగవ సరుగ ఇరవై ఐదవ శ్లోకం ఇది భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకంగా ఉంది ఒకటే భేదం అక్కడ పశ్యేత్తని ఉంది దీనికి శంకర భగవత్పాదులు పశ్యతి అని అర్థం రాశారు ఆ పదమే ఇక్కడ యోగవాసిష్టంలో ఉంది ఇది కూడా భగవద్గీతలోని ప్రాణనాడి వంటి ఘట్టాలలో ఒకటే అందుకేనేమో ఈ ఘట్టంలోంచి మూడు శ్లోకాలు ఈ సందర్భంలో ఇక్కడ రాబోతున్నాయి భగవంతుడు అంటున్నాడు ఓ అర్జున వెనుక చెప్పిన రీతిగా బ్రహ్మ అనేది నిష్క్రియం కనుక ఎవడైతే స్వధర్మ విహిత విధి రూపాలైన నిష్కామంగా ఆచరించడం ద్వారా ఆ కర్మలలో అకర్మను మాత్రమే అనగా పరబ్రహ్మను మాత్రమే దర్శిస్తున్నాడో అలాగే అకర్మయందు అంటే బ్రహ్మయందు సతత ప్రవాహ రూపమైన నియత కర్మను దర్శిస్తున్నాడు వాడే అసలైన బుద్ధిమంతుడు వాడే వివేకి వాడే నిజంగా సమస్త కర్మలను ఆచరించిన సమర్థుడు అని పెద్దలు అంటారు మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి యోగస్థురు కర్మాణి సంగం తక్వాధన నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై నాలుగవ సర్గ ఇరవై ఆరవ శ్లోకం ఇది భగవద్గీతలో రెండవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకంలో ఉత్తరార్ధంగాను నలభై ఎనిమిదవ శ్లోకంలో పూర్వార్థంగాను వచ్చింది సందర్భం మాత్రం ఒకటే శ్రీకృష్ణుడు అంటున్నాడు ఓ అర్జున నువ్వు అలాంటి వివేకాన్ని సంపాదించు లోకంలో కర్మలు చేసేవారంతా లాభాలాభాలను దృష్టిలో పెట్టుకొని వాటి కోసం పనిచేస్తూ ఉంటారు కనుక వాళ్ళు చేసే కర్మలకు హేతువులు కర్మ ఫలితాలే నువ్వు అలాంటి వాడివి కాబోకు లోకంలో లాభాలాభాల మీద దృష్టి లేనివారు అసలే పనిచేయకుండా సోమరులై పడి ఉంటారు నువ్వు కూడా కాబోకు మరైతే ఎలా ఉండాలంటావా యోగస్థుడవై కర్మలను ఆచరించు అలాంటి సమదృష్టి రావాలంటే ఆసక్తిని విడిచిపెట్టాలి కనుక ఓ ధనంజయ నువ్వు సంగాన్ని పరిత్యజించి యోగస్థుడవై కర్మలను ఆచరిస్తూ ఉండు ఈ మాటే మళ్ళీ మరోసారి చెబుతా విను నువ్వు కర్మల మీద ఆసక్తిని పెట్టుకోకు అలాగే తత్వదృష్టి విషయంలో పొరపాటు రానీయకు విహిత కర్మలను అశ్రద్ధ చేసే సోమరితనాన్ని అంటనీయకు ఈ జాగ్రత్తలు తీసుకుంటూ యథోచితంగా ముందుకు సాగు ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది మనకి ఈ సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ అకర్మ అనే పదాన్ని రెండు అర్థాలలో ఉపయోగిస్తున్నాడు అకర్మ అంటే ఏది కర్మ కాదో అది కాదు అనడానికి నా అనే పదాన్ని ఉపయోగిస్తారు ఈ పదానికి అనేక అర్థాలు ఉన్నాయి చేయవలసిన కర్మను చేయకుండా ఎగ్గొడితే ఎగ్గొట్టడం అనేది ఒక దుష్కర్మ అప్పుడు కూడా దానిని అకర్మ అని అంటారు అలా కాక తను చేసే కర్మఫల శక్తి లేనిది కనుక అది లోకసిద్ధమైన కర్మల కంటే భిన్నమైంది अभी ब्रह्मस्वरूप अबू दादी पेर अकर्मे कम अनेदा ये संदर्भवाकोनी समन्वय से इक भगवं विषय त्यक्तर्म फलासंगम नितृत निराश्रय कर्मण्यभिप्रवृत्त ना कि నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై నాలుగవ సర్గ ఇరవై ఎనిమిదవ శ్లోకం ఇది భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ఇరవైవ శ్లోకం కర్మ చేసేటప్పుడు ఈ కర్మకు నేను కర్తను అనే అభిమానాన్ని వదిలిపెట్టాలి ఈ కర్మ వల్ల ఈ ఫలం రావాలనే ఫలాసక్తిని వదిలిపెట్టాలి ఆత్మజ్ఞానం చేత ఒక శాశ్వత తృప్తి కలగాలి దానివల్ల విషయాల పట్ల ఆసక్తి తొలగాలి రకాల ఫలితాలను సాధించుకునేందుకోసం సాధన సంపత్తిని పోగు చేసుకునే గుణం పోవాలి ఇలాంటి పరిస్థితి వచ్చినవాడు కర్మసన్యాసం చేసినట్లే లెక్క కాని కర్మ నుంచి బయటపడే దారి లేక లోకానికి ఉపకారం చేద్దామని కానీ శిష్టులకు సమ్మతంగా ఉందామని కాని ఆ జ్ఞాని పూర్వంలాగే కర్మలను చేసినా కూడా అతనికి నిష్క్రియమైన ఆత్మదర్శనం సిద్ధించింది కనుక అతను ఏ ఒక్క పని చేయనట్లే లెక్క అతను పూర్తిగా అకర్తే అదేమిటయ్యా ఒక చెంపన అతను కర్మలు చేస్తూ ఉంటే అతన్ని అకర్త అంటామేమిటి అని సందేహిస్తామేమో కర్తృత్వం అంటే కేవలం కర్మలను చేయడం మాత్రమే కాదు ఫలాశక్తి మాత్రమే నిజమైన కర్తృత్వం ఇది శాస్త్రవేత్తల సిద్ధాంతం ఇక్కడ ఒక చిత్రం ఉంది మనసులో కనుక తత్వదృష్టి పట్టుబడకపోతే అంటే మనసు మూర్ఖంగా ఉంటే ఏమీ పనిచేయనటువంటి అకర్తకు కూడా ఫలాశక్తి ఉంటుంది కనుక నువ్వు ఈ రకమైన మూర్ఖత్వాన్ని పూర్తిగా పరిత్యేజించాలి పునరుక్తి అనుకోకు మళ్ళీ చెబుతున్నా విను పరిశుద్ధమైన తత్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఫలాశక్తిని పరిహరించినవాడు మహాత్ముడు అలాంటి మహాత్ముడు ఎన్ని రకాల కర్మలు చేసినా సరే వాడికి కర్తృత్వం రవ్వంత కూడా పట్టదు వాడు కర్త కాకపోతే భోక్త వాడు భోక్త కాకపోతే వాడికి భేద ప్రసక్తి ఉండదు వాడు సర్వసముడై ఏకత్వ స్వరూపుడు అయిపోతాడు దానివల్ల వాడికి అనంతత్వం సిద్ధిస్తుంది ఇవి భూమికలు ఈ క్రమంలో వాడు చివరికి దేహాతిత పరబ్రహ్మ స్వరూపాన్ని అందుకుంటాడు కనుక ఓ అర్జున భేదభావం అనే ప్రమాదాన్ని పరిత్యజించి పరమాత్మ దృష్టి స్థిరత్వాన్ని సాధించిన వాడు మంచి చేసినా చెడు చేసినా కూడా వాడు కర్త కానియకాడు ే సమారంభామసంకల్పవర్జిత జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహు పండిత బుధాణం పూర్వార్ధం యాభై నాలుగవ సరిగ్గా ముప్పై మూడవ శ్లోకం ఇది భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో పంతొమ్మిదవ శ్లోకంగా ఎవడు చేసే పనుల వెనకాల కోరికలు గాని ఇవి విజయవంతం కావాలనే సంకల్పాలు కాని ఉండవో అలాంటి వాడు లోకోపకారార్థం కానీ జీవనార్థం కానీ ఏమైనా పనులు చేసినా సరే ఆ కర్మలన్నీ వాడికి ఉన్న జ్ఞానమనే అగ్నిలో దగ్ధమైనట్టే లెక్క వాడే నిజమైన పండితుడని బ్రహ్మవేత్తల నిశ్చయం నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాతూత పూర్వార్ధం యాభై నాలుగవ సర్గ ముప్పై ఐదవ శ్లోకం దీనిలో పూర్వార్ధం మాత్రం భగవద్గీతలో రెండవ అధ్యాయంలో నలభై ఐదవ శ్లోకంలో ఉంది అర్జునుణ్ణి నిష్కాముడువు కమని తద్వారా జ్ఞాన సమాధిని అందుకోమని బోధించే సందర్భంలో అక్కడ ఈ శ్లోకం ఉంది ఇక్కడ కూడా సందర్భం అదే కాని ప్రతిపాదించే విధానం మాత్రం కొద్దిగా మారింది కనుక ఓ అర్జున సుఖదుఖహేతువులైన పరస్పర విరుద్ధాలైన విషయాల నుంచి బయటపడు ఎల్లప్పుడూ సత్వగుణాన్నే ఆశ్రయించుకొని ఉండు ఇంతకు ముందు దొరకనిది కొత్తగా దొరికితే దాని పేరు యోగం ఉన్నదాని కాపాడుకోవడం పేరు క్షేమం ఈ యోగక్షేమాలు రెండింటి మీద చింత వదిలిపెట్టు నిత్యము అప్రమత్తుడువై ఉండు స్వధర్మాన్ని ఆచరించేటప్పుడు నువ్వు తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే ఈ జాగ్రత్తలతో నువ్వు దేనిని కోరకుండా దేనిని తిరస్కరించకుండా యథాప్రాప్తంగా కర్మలను ఆచరిస్తూ ఉండు నువ్వు అలా ఉంటే అప్పుడు నువ్వు ఈ భూమికే ఒక అలంకారానివి అవుతావు కర్మేంద్రియాని సంయమస్తే మనసాస్మరం इंद्रियाधन विमूढ़ात् मिथ्याचार उच्य से यस्ंद्रििया मनसा नियम आरभतेर्जुन कर्मेन्द्रियमयोग स विशिष्य निर्वाण प्रकरण पूर्वाध नागवस मुफयु श्लोकालिवे ఇవి భగవద్గీత మూడవ అధ్యాయంలో ఆరు ఏడు శ్లోకాలుగా వచ్చాయి అర్జున ఈ జాగ్రత్తలు తీసుకోకుండా ఎవడైతే కర్మేంద్రియాలను మాత్రం కట్టేసుకుని మనసుతో మాత్రం ఆయా విషయాలను స్మరించుకుంటూ ఉంటాడో వాడు బుద్ధిహీనుడు దాంబిగాచారుడు అని పెద్దలు అంటారు దీనికి భిన్నంగా జ్ఞానేంద్రియాలను మనస్సుతోనే నియంత్రించి కర్మఫలం మీద ఆసక్తిని పరిత్యేజించి ఎవడైతే కేవలం కర్మేంద్రియాలతో కర్మలను చేసుకుపోతూ ఉంటాడో వాడే కర్మయోగి వాడే గొప్పవాడు ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంది తద్వత్కామాయం ప్రవిశంది సర్వే మాప్నోతి కామి నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై నాలుగవ సర్గ ముప్పై ఎనిమిదవ శ్లోకం ఇదే ఈ సర్గలో చివరి శ్లోకం భగవద్గీతలో ఇది రెండవ అధ్యాయంలో డెబ్భై శ్లోకంగా వచ్చింది మనస్సుతో జ్ఞానేంద్రియాలను నియంత్రించడం అంటే పైపై నియంత్రణ కాదు అన్ని వైపుల నుంచి నది జలాలు వచ్చి పడుతున్నా ఎలాగైతే సముద్రం నిశ్చలంగా నిండుగా ఉంటుందో అలాగే ఇంద్రియార్థాలైన విషయవాంఛలన్నీ ఎవడిలోకి చేరినా సరే వాడిలో ఏ విధమైన వికారాన్ని కలిగించలేక వాడిలో లీనమైపోతాయో అంటే వాడిని లొంగదీసుకోవడం చేతకాక వాడికే అలాంటి అలాంటివాడే శాశ్వతమైన శాంతిని శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు అంతేగాని కోరికలను కోరుకుంటూ పోయేవాడు కాదు వశిష్ట మహర్షి ఇక్కడికి ఈ సర్గను పూర్తి చేసి పై సర్గను భగవద్వాక్యంగానే కొనసాగిస్తున్నాడు ఈ సర్గలో రెండు చోట్ల తన శ్లోకాలను తనే పునరుక్తి చేసుకోబోతున్నాడు భగవానుడు అంటున్నాడు ఓ అర్జున భోగాలను విడిచిపెట్టకూడదు అదే సమయంలో ఆ భోగాలను భావించకూడదు ఏది ఎలా ప్రాప్తిస్తే అలా సమభావంతో ఉండాలి అంటే దేహధారణకు కావలసినంతవరకు అన్నపానాది భోగాలను విడిచిపెట్టరాదు కానీ హాయిగా భోగాలను అనుభవించడం అనే వ్యసనం మాత్రం పనికిరాదు అవి వచ్చినా పోయినా సరే సమబుద్ధితో ఉండాలి కనుక జనన మరణశీలమైన ఈ దేహాన్ని నేను అని అనుకోకు సత్యస్వరూపమైన ఆ పరమాత్మే నేను అనే భావనలో ఉండు ఓ మహావీర ఈ దేహం పోతే పోయేది ఏమీ లేదు ఆత్మ పోతే అంతా పోతుంది కానీ ఆత్మ నశించేది కాదు నహిశీర్యత్యచిత్మా త్యసర్వపరిగ్రహ కర్మణ్యభిప్రవృత్తో నైవ కిచిత్ కరోతి స నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై ఐదవ సర్గ శ్లోకం దీనిలో ఉత్తరార్థం భగవద్గీతలో నాలుగవ అధ్యాయంలో ఇరవయవ శ్లోకంగా వచ్చింది ఈ దేహాదులన్నిటినీ నేను అనే భావనతో స్వీకరించడానికి కారణమైనది చిత్తం అలా స్వీకరించినవన్నీ వదిలేస్తే మిగిలిపోయినవాడు అచిత్తాత్మ దేహాదుల పరిగ్రహం ఉన్నంత వాటికి నాశం వస్తే ఆ నాశం తనదే అనే భ్రాంతి కలుగుతూ ఉంటుంది ఆ పరిగ్రహాన్ని పరిత్యేస్తే మిగిలిన ఆ చిత్తాత్మకు నాశ ప్రసక్తే లేదు అందుకనే వేదం కూడా అచిత్తాత్మను అసీరియో నహిసీరియతే అతడు నాశానికి లొంగడు అవినాశి అంటో అలాంటి అచిత్తాత్మస్థితిలో ఉన్నవాడు ఎన్ని రకాల పనులు చేసినా ఏమీ చేసినట్లు కానే కాదు ఎందుకంటే ఫలాశక్తి మాత్రమే నిజమైన కర్తృత్వం ఇది శాస్త్రవేత్త సిద్ధాంతం ఇక్కడ చిత్రం ఉంది మనస్సులో కనుక తత్వదృష్టి పట్టుబడకపోతే అంటే మనసు మూర్ఖంగా ఉంటే ఏమీ పనిచేయనటువంటి అకర్తకు కూడా ఫలాశక్తి ఉంటుంది కనుక నువ్వు ఈ రకమైన మోర్కత్వాన్ని పూర్తిగా ఛేజించాలి పునరుక్తి అనుకోకు మళ్ళీ చెబుతున్నాను విను పరిశుద్ధమైన తత్వజ్ఞానాన్ని ఆశ్రయించి ఫలాశక్తిని పరిహరించినవాడు మహాత్ముడు అలాంటి మహాత్ముడు ఎన్ని రకాల కర్మలు చేసినా సరే వాడికి కర్తృత్వం రవ్వంత కూడా పట్టదు ఈ వాక్యాలు యాభై నాలుగవ సరుకులో ఇరవై తొమ్మిది ముప్పై శ్లోకాలుగా వచ్చాయి అవే శ్లోకాలను వాల్మీకి మహర్షి యాభై ఐదవ సరుకులో ఐదు శ్లోకాలుగా పునరుక్తి చేశాడు దాని ద్వారా ఇది పూర్వం చెప్పిన విషయమేనయ్యా అర్థం కావడం కోసం మళ్ళీ చెబుతున్నాను అనే స్ఫూర్తిని కలిగిస్తున్నాడు ఆత్మకు వినాశం లేదు ఆద్యంతాలు లేవు ముసలితనం లేదు అని పెద్దలకు తెలుసు ఆత్మకు ఇలాంటి వికారాలున్నాయనే భావం ఒక అపార్థం ఆ అపార్థమే సమస్త దుఃఖాలకు మూలం నీకు ఇలాంటి అపార్థం లేకుండుగాక ఆత్మ ఆత్మవేత్తలైన ఉత్తములు ఆత్మ నశిస్తుంది అనుకొరు వాళ్ళు పరమాత్మ మీద నేను అనే భావాన్ని పెట్టుకొని ఉన్నవారు కనుక అనాత్మ పదార్థాలను నేను అనే దృష్టితో చూడరు అంటే అర్జునుడు కృష్ణ భగవాను అడిగాడు ఓ త్రిలోకనాథ జ్ఞానప్రద ఇలా అజ్ఞానులకు మాత్రం దేహం పోయినప్పుడు పోయేదే ఉంది ఎందుకంటే ఆత్మ ఎవరికైనా సమానమే కదా అర్జునుడు ఇలా అడిగితే భగవానుడు సమాధానం చెప్తున్నాడు నేను చెప్పేది ఇదేనయ్యా ఈ ప్రపంచంలో నశించేదంటూ ఏదీ లేనే నిజమైన అస్తిత్వం ఉన్న ఏకైక పదార్థం ఆత్మ దానికి నాశం లేదు ఇక నశించేది ఎక్కడ ఉంది అయితే లోకమంతా ఇది పుట్టింది ఇది పోయింది అని గోళ చేస్తాను ఈ గోళ మోహ భ్రాంతి తప్పితే మరొకటి కాదు ఆత్మ కంటే భిన్నంగా ఈ ప్రపంచంలో ఏదీ నాకు కనిపించడం లేదు లోకులు చెప్పే పదార్థాలన్నీ నాకు గొడ్రాలి కొడుకులు అన్నట్లుగా ఉంది ఎందుకంటే నాసతో విజ్యతే భావో నా భావో విద్య సత ఉభయోంతస్త్నయో తత్వదర్శిణం పూర్వార్ధం యాభై ఐదవ సర్గ పన్నెండవ శ్లోకం ఇది భగవద్గీతలో రెండవ అధ్యాయంలో పదహారవ శ్లోకంగా ఉంది దీనిలోని ప్రథమ భాగాన్ని ఇక్కడ యాభై నాలుగవ సరిగ్గాలో ఏడవ శ్లోకంలో వాల్మీకి మహర్షి వాడుకున్నాడు అదే భాగాన్ని ఇక్కడ పునరుక్తి చేస్తున్నాడు అక్కడ భగవద్గీతలోని అర శ్లోకాన్ని మాత్రమే ఇక్కడ వరుసగా మూడు నుండి శ్లోకాలు ఇక భగవానుడి చెప్పింది లేనిదానికి ఉనికి ఎప్పుడూ లేనే ఉన్నదానికి లేకపోవడం లేదు ఉన్నది ఉన్నదే లేనిది లేనిదే వాటి స్వభావం ఎప్పటికీ మారదు ఇది తత్వవేత్తల నిర్ణయం ఇది మూఢులకు తెలియదు అవినాశితు తద్విద్ధియమింతతం వినాశమవ్యయస్యా సచిత్కర్తు అర్హతి నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై ఐదవ సర్గ పదమూడవ శ్లోకం భగవద్గీతలో ఇది రెండవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఏది ఈ ప్రపంచం అంతటా వ్యాపించి ఉందో అది నాశనం లేనిది అని తెలుసుకో నాశమే కాదు మార్పు కూడా లేదు అలాంటి ఈ సర్వవ్యాప్త సత్పదార్థానికి ఎవ్వడూ నాశను కలిగించలేడు అంతవంత ఇహా నిత్యశక్తశీణ అనాశినోప్రమేయ్యస్వభారత నిర్వాణ ప్రకరణం పూర్వార్ధం యాభై ఐదవ సర్గ పద్నాలుగవ శ్లోకం ఇది భగవద్గీతలో రెండవ అధ్యాయంలో పద్దెనిమిదవ శ్లోకం వినాశరహితమైన ఆ నిత్య సత్య పతార్థమే ఈ లోకంలో ఉన్న ఏకైక శరీరీ అంటే శరీరాలు కలవడు అతనికి ఉన్న ఈ శరీరాలన్నింటికి అంత ఉంది కానీ ఆ శరీరికి మాత్రం కొలతలు లేవు నాశాలు లేవు నువ్వు నా బంధువులు అనుకునేవన్నీ దేహాలు మాత్రమే అవి అసత్తు అని తేలిపోయింది కనుక అవి యుద్ధంలో నశించిపోయినంత మాత్రం చేత ఎవరికి ఏ అనర్థము రాదు అందువల్ల నిస్సంకోచంగా యుద్ధం చెయ్యి ఆత్మ ఒక్కటే వాడికి రెండో తోడు లేదు ఎందుకంటే కనిపించే దే అసత్పదార్థాలే కనుక వాటికి పుట్టుకలు అనంతమైన సత్స్వరూపమైన ఆత్మకు నాశనమే లేదు ద్వికత్వపరిగే శేషం యత్పరిశిష్య శాంతం సదసతోర్మధ్యం తదస్హ పరం పదం నిర్వాణప్రకరణం పూర్వార్ధం యాభై ఐదవ సర్గ పదహారవ శ్లోకం అర్జున ఆత్మ అద్వితీయం అంటున్నా అంతమాత్రం చేత ఆత్మకు ఏకత్వం ఉందనుకుంటున్నావేమో అది కుదరదు ఎందుకంటే ఏకత్వం కారణం దానిని సత్ అంటారు ద్విత్వం కార్యం దీనిని అసత్ అంటారు ఈ రెంటికి మధ్య ఈ రెంటికి అధిష్టానంగా ఒక శుద్ధ సన్మాత్ర ఉంది అదే పరమపదం అదే ఆత్మ అదే ఉన్నది భగవంతుడిలా అంటే అర్జునుడు అంటున్నాడు హే ప్రభు నువ్వు చెప్పినట్లుగా ఆత్మ అలాంటి అపరిచ్ఛిన్నుడే అయితే లోకంలో మానవులకు నేను మరణించాననే అనుభవం ఎలా కలుగుతోంది వాడు బ్రతికుండగా కూడా సుఖదునుభవాలు వాడికి ఎలా కలుగుతున్నాయి అంటే భగవానుడు చెప్తున్నాడు భూమిరాపో నలో ఆయుమనో బుద్ధిరేవచ ఏతన్మాత్రజాత్మ జీవో దేహేషు తిష్ఠతి నిర్వాణ ప్రకరణం పూర్వార్థం యాభై సర్గ పద్దెనిమిదవ శ్లోకం దీనిలో పూర్వార్ధం భగవద్గీతలో ఏడవ అధ్యాయంలో నాలుగవ శ్లోకంలో వచ్చింది అక్కడ అహంకారాన్ని కూడా కలుపుకొని అష్టప్రకృతులను చెప్పారు అక్కడ సప్తప్రకృతులను చెప్తున్నారు ఈ శ్లోకంలో అన్వయం కూడా కొంచెం జటిలంగా ఉంది ఓ అర్జున భూమి జలం అగ్ని వాయువు ఆకాశం అనే పంచభూతాల తన్మాత్రల వల్ల మనస్సు బుద్ధి అనేవి ఏర్పడుతున్నాయి వాటితో సమష్టి వ్యష్టి స్థూల సూక్ష్మ శరీరాలు తయారవుతున్నాయి పరమాత్మకు వాటితో తాదాత్మ్యం కలిగేసరికి జీవభావం రూపొందింది ఆ జీవభావమే జన్మ మరణాలకు సుఖదుఖాలకు జన్మాంతర వాసనలో ఈ జీవుణ్ణి సంసారంలోకి లాగేస్తున్నాయి అవేవాణ్ణి ఒక శరీరంలో కట్టిపడేస్తున్నాయి కొంతకాలానికి ఆ దేహం శిథిలం అయిపోతుంది అప్పుడు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను తీసుకొని ఆ జీవుడు ఆ శరీరం నుండి లేచి వెళ్ళిపోతున్నాడు స్థూల దేహం ఒక రకమైన వాసన సూక్ష్మదేహం మరొక రకమైన వాసన ఇందులో సూక్ష్మదేహానికి కారణమైన వాసనలు నశించిపోతే సూటిగా మోక్షమే లభిస్తుంది స్థూలదేహానికి మూలమైన వాసనలు నశించిపోతే ఆ దేహం రాలిపోతుంది అప్పుడు సూక్ష్మదేహం మరో స్థూలదేహాన్ని వెతుక్కుంటుంది అలా వెతుక్కోవడానికి జీవుడు పాతదేహంలోంచి లేచిపోయినప్పుడు ఆ దేహం నిశ్చలం అయిపోతుంది అప్పుడు లోకులు దానిని శవం అంటారు ఆ అనుభవాన్ని మరణం అంటారు లేచి వెళ్ళిపోయిన జీవుడు వాసనావసంచేత మరో శరీరాన్ని పొంది దాని ద్వారా సుఖ దుఃఖాలను అనుభవిస్తూ ఉంటాడు ఆది సృష్టిలో హిరణ్య గర్భుడు కూడా కేవలం వాసనా బలం చేతనే ఈ ప్రపంచాన్ని సృష్టి కనుక శుభవాసన అభ్యాసంచేత బ్రహ్మాకార చిత్తవృత్తిని సాధించుకొని దాని ద్వారా జగదుత్పత్తికి మూలమైన పాతవాసనలను దహింపచేసుకోవాలి అంటే అర్జునుడు అడుగుతున్నాడు ఈ ప్రపంచం ఉత్పత్తి సమయంలో వాసనామయం కనుక అప్పుడు అది మిథ్య అయితే అగుగాక ప్రస్తుతం ఉన్న స్థితికాలంలో మాత్రం అది ఎన్నో పనులను చేసి చూపిస్తోంది సుఖ దుఃఖాలను కలిగిస్తోంది అది కాక మానవులందరికీ ఇది సత్యమే అనే అనుభూతిని కలిగిస్తోంది కనుక ఈ ప్రస్తుత దశలో ఇది సత్యమే అని చెప్పడం బాగుంటుందేమో అంటే శ్రీ భగవానుడు అంటున్నాడు అదేం మాటయ్యా ఏ వస్తువైనా పుట్టిన క్షణంలో ఎలా ఉంటే తరువాత దాని జీవితకాలం అంతా అలాగే ఉంటుంది ఉత్పత్తి సమయంలో అది సత్యమైతే దాని జీవితకాలం అంతా అది సత్యమే ఉత్పత్తి సమయంలో అది మిథ్య అయితే మధ్యలో దాని సత్యత్వం ఎక్కడి నుంచి వచ్చి అది అసాధ్యం కనుకనే పూర్వవాసనల జన్మించిన ఈ ప్రపంచాన్ని నూతనమైన సద్భావన వాసన చేత తొలగించుకోవాలి అని నేను చెప్తున్నాను అంటే అర్జునుడు అడుగుతున్నాడు మిథ్యాత్వ సత్యత్వాల విషయంలో మీరు చెప్పింది బాగానే ఉంది కానీ నూతన వాసనల వల్ల పూర్వవాసన పోతుందనే నియమం ఏముంది పూర్వవాసనే ప్రబలంగా ఉంటే ఎప్పటికైనా అదే జయిస్తుంది ఇక్కడ పూర్వవాసన హిరణ్య గర్భుడిది అది మహాప్రబలమైనది నేను ఇప్పుడు కొత్తగా ప్రారంభించే సదభ్యాస వాసన దాన్ని ఎలా జయించగలదు అర్జునుడు ఇలా అడిగితే భగవానుడు చెప్తున్నాడు అది నీలో ఉండే అభినీవేశ తీవ్రతను బట్టి ఉంటుంది పట్టుదల తీవ్రంగా ఉండే సాధకుడు వింధ్యపర్వతం పైకి ఎగిరిన ప్రళయవాయువులు వీచిన తన ప్రయత్నాన్ని మానడు అలాంటి వాడి ప్రయత్నం ఎప్పుడూ జయించి తీరుతుంది జయ గురుదత్త